శ్రీ గురుభ్యో నమ్మ హరి బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమో గగనసదృశం థమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం భావాతీతర సద్గుమా నమో బ్రహ్మాదిభ్యో ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోగరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యగ బ్రహ్మస్ అహం పదార్థర సదాశివసరంభంకరచ స్మదాచార్యపర్యంథందే గురుపరం పరాం ారాయణ నారాయణ సాయి రామండి గురువుగారు సాయి రామండి ఇరవై నాలుగో శ్లోకం ఇంకా కొంచెం ఉందండి ప్రకాశో అర్కస్ తోయస్ ఈ ఆత్మ సర్వ దిక్కులను సంపూర్ణంగా వ్యాపించి ఉన్నది అని శ్వేతా ఉన్నది అదియే జ్ఞానము ఆత్మకు మరి ఒక సహజ ధర్మము ఇది అనవడును సదా వసించి సమస్తము నెరుగు ఆత్మలో దుఃఖము పొడసూపేందుకు వీలు లేదు అందుచేత ఆత్మ ఆనంద స్వరూపము పొడసూపే అవకాశం లేదు ప్రధానమైన అంశం ఏమిటంటే సత్తు చిత్తు ఆనందము నిత్యము నిర్మలము అయిన ఆత్మలో దుఃఖం పొడసూపే అవకాశం లేదు కానీ మానవ జీవితం ఎలా ఉంది దుఃఖం పొడసూపకుండా ఉందా అలా లేదు కదా జననం నుంచి మరణం వరకు కంటిన్యూస్ టెన్స్లో ఏదైనా ఒకటి ఉందయ్యా అంటే అదేమిటయ్యా అంటే ప్రసవ వేదన నుంచి మొదలు పెడితే మరణ వేదన వరకు వేదనాభరితంగా జీవితం సాగుతూ ఉన్నట్టుగా ఉంది వృత్తి కారణం ఏమిటంటే వృత్తి ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క వృత్తి వస్తూ ఉంటుంది ఆ వృత్తి కలిగినప్పుడల్లా ఏదో ఒక ఇంద్రియానికి వేదన కలుగుతుంది వచ్చినప్పుడల్లా ఆ ఇంద్రియ వేదనని అనుభవిస్తూ మధ్య మధ్యలో రెండు వేదనల మధ్యలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తాయి జీవితాన్ని నిర్వచించడం అంటే పెద్ద లిట్టాన్ని నిర్వచించేది వృత్తి వచ్చినప్పుడల్లా ఇంద్రియ సహాయం కావాల్సిందే ఇంద్రియ సహాయం వచ్చినప్పుడల్లా వేదన కలగవలసిందే వేదన కలిగినప్పుడల్లా అది పరిణామకారకమై సుఖమో దుఃఖమో అవుతుంది సరే ఎప్పుడు సుఖం ఎప్పుడు దుఃఖం అవుతుందయ్యా అంటే రెండు వృత్తుల మధ్యల కాలంలో ఉన్నట్టేమో సుఖం వృత్తిగా ఉన్నప్పుడేమో వేదన ఇలా నడుస్తుంది అయినా మానవ జీవితం అది ఏ వృత్తి అయినా కాని ఏ వృత్తి కలిగినా సరే ఆ వృత్తికి సంవేదన ఉండక తప్పదు దీనికి సరిగ్గా మనం ఆలోచిస్తే జీవితం మొత్తాన్ని కూడా ఐదు భూమికలు కనబడతాయి ఐదు మానవని బలం బలహీనత కూడా ఆ ఐదు ఏమిటి ఒకటి